కుటిల దేహియత్తిక ప్రాణము తట తట నదరగా తలచీనా ఆలుబిడ్డలతో మహాసుఖమందుచు తాలిమితో హరితలచడట వాలిన కాలుని వశమైనప్పుడు తాలు ఎండగా తలచీనా పొరతలేక కేవతానుండేటి తరి వెంకటపతి తలచడట మరులు దేహియ్య మరచి ఉన్నయడ తరచుటూరు పొల తలచీనా